జల ఎడల సంభావించి వారి కోర్థ దేవతలను అర్హమైన పూలతో పూజించినట్లయితే వారు సంతృష్టులై ప్రీతి తూజ చేసిన జనుల కోరికలు సఫలము గావిస్తారు భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో విజృంభించి చివరికి సరతల్పంపై శైనించి ఉత్తరాయణ పుణ్యకాలం గురించి నిరీక్షిస్తున్నాడు ఆ సమయంలో ధర్మరాజు భీష్ముని దగ్గరకు అరుగుదించి ధర్మ సూక్ష్మాలను అడిగి తెలుసుకుంటున్నాడు పుష్పాలుప నైవేద్యాలనివి ఉత్తమ పూజా సాధనాలని ఎంచి ప్రజలు దేవతలను వాటితో పూజిస్తారు వాటి విశేషం తెలియజేయవలసిందని ధర్మరాజు భీష్మిని వేడుకున్నాడు ఈ పూజా విధాన విశేషాల గురించి శుక్రుడు బలి చక్రవర్తికి బలి మనువుకి ఆ మనువు తపోధనుడైన సుపర్ణుడికి ఆ సుపర్ణుడి నారదుడికి చెప్పారు ఆ విశేషాలలో భీష్ముడు ధర్మరాజుకు విశదీకరించాడు ఓషధి జాతి విక్షాలు అమృతం లాంటివి వాటిలో పువ్వులు కలిగినవి శ్రేష్టమైనవి పువ్వులను స్వీకరించి దేవతలను పూజిస్తే మానవులకు మంచి మనసు కలుగుతుంది కాబట్టి సుమనస్సు అనే పేరు పుష్పాన్ని కలిగింది అటువంటి పుష్పాలతో పూజించటం వల్ల నరుల కోరికలు తీరుతున్నాయి కనుక దేవతలను సుమనస్కులంటారు వాసన రూపం తెల్లదనం కలిగి ముళ్ళులేని చెట్లకు పూసిన పూలతో పూజిస్తే దేవతలు ప్రియంగా స్వీకరిస్తారు తామర పూలు జాజులు తులసి దళాలు దేవతలకు మిక్కిలి ప్రీతిదాయకం నీటిలో పుట్టిన పూలు యక్షలకు ఆనందదాయకం అందుకు నుండి తీసిన పొడి అంతకు మించి పొడితో వేసిన ధూపం మేలు అగరు గంధర్వ యక్ష నాగులకు ప్రియం ధూపం వేయటంలో మిక్కిలి శ్రేష్టమైనది కర్పూర ధూపం సుమధనం కటువు తీక్ష్ణమైన గంధాలతోడి ధూపాలు క్రమంగా సుర యక్ష రక్షస్సు సమూహాలకు ప్రీతికరం దేవతలకు తగిన ధూపం సమర్పించిన కర్త పరమ పుష్టి ఆయువు పొందుతాడు దీపం వెలిగించడం వల్ల తమో గుణం గల చెడ్డబుద్ధులు గల జాతులన్నీ నశిస్తాయి దీపం ఇవ్వడం అంటే వెలుగును ప్రసాదించడం నెయ్యి తక్కువగా వేయటం బలహీనంగా ఉండడం వంటివి చేయకూడదు దీపం ప్రకాశవంతంగా ఉండాలి ఇతరులు దేవుడికి సమర్పించిన దీపాన్ని అపహరిస్తే ఆ పాపం వల్ల గుడ్డివాడవుతాడు చావడిలోను గుడి పైన దీపం పెడితే విభూతికి యోగ్యుడవుతాడు ఆవు నెయ్యితో దీపం పెట్టడం ఉత్తమం కేది నెయ్యి వాటితోను వాటితోనూ నువ్వుల నూనెతోనూ దీపం పెట్టడం మేధా అస్థి మాంస రసాలతో కూడిన దీపం నింద్యము అధమం అట్లాగే పూజానంతరం దేవతలకు మొట్టమొదటి నైవేద్యం పెట్టి తరువాత మనం చేయాలి నివేదన చేసే వాటిలో నువ్వుల పిండి పెరుగు పాలు మంచి సువాసన వస్తువులు ప్రీతితో సమర్పించాలి అవి దేవతలకు ప్రీతిని కలిగిస్తాయి సౌమ్య ప్రవృత్తి గలవారు సౌమ్య బలు అసౌమ్య ప్రవృత్తి గలవారు ఉగ్రబోస్తారు దానికి తగ్గట్టుగానే ఫలితాలను ధర్మరాజు పూలు ప్రధానాల విశేషాలను ఇంకా తెలుసుకొనవల్నని ఉత్సుకత ప్రదర్శించడంతో అతనికి భీష్ముడు వివరించాడు నహుష్యుడు నిగర్వి నిత్యం సత్వ నిష్ఠతో పువ్వులను ధూపదీప నైవేద్యాలతో దేవతలను అర్చించేవాడు దానివల్ల అతని మహిమ అతిశయించి మునులు అతని వాహనాన్ని మోసే స్థాయికి ఎదిగాడు ఎవరికీ కలిగిన విశేషం అతని కలగడంతో అతనికి గర్వాతిశయం కలిగి దుర్వర్తన పరుడయ్యాడు మునివలన శాపాన్ని కూడా పొందాడు తాను పూర్వం చేసిన పూజా విధానం వల్ల పొందిన పుణ్య విశేషం వల్ల అతనికి శాప విమోచన విధానం కూడా తెలియ చెప్పాడు మహర్షుడు బ్రహ్మసభకు సొంత ఇంటికి వెళ్లినట్లుగా వెళ్లి వచ్చేవాడు ఈ వైభవానంతా ఆ రాజు కేవలం దానఫలం వల్లనే పొందాడు మానవుడు ఎన్ని నిమిషాలు దైవ సన్నిధిలో దీపం వెలిగించి ఉంచుతాడో అన్ని దేవతా సంవత్సరంలో సుకోన్నతిని పొందుతాడు